పూర్ణమదూర్ణమి పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం ఖం బ్రహ్మా ఖంపురాణం వాయుం ఖం ఇ హస్మా కౌరవ్యాయణీపు ్రాహణ విదు వేదన యద్వేదిత్యం ఇది బృహదారణ్యకోపనిషది పంచమాధ్యాయ ప్రథమం బ్రాహ్మణం ఒక్కటే మంత్రం బ్రాహ్మణంలో ఒక్కటే మంత్రం ఇక చ బ్రహ్మ బ్రహ్మోపాసన సాధనత్వార్థం ఓంశబ్ద ప్రయుక్త అని చూసినాము ఇక్కడ ఓంకారానికి ఉపాసనయే అభిప్రాయము ఓంకారమును మీరు ఓంకారమును ఆలంబనంగా చేసుకుని సగుణ బ్రహ్మ అయితే ఉపాసించవలను నిర్గుణ బ్రహ్మ అయితే ఓంకారానికి అర్థం ఇతర సం ఇతర ఇతరములైన అర్థాలు సంభవమే ఓంకారానికి అనేక అర్థాలు ఉన్నాయి అవేమీ ఇక్కడ సందర్భం కాదు కాబట్టి ఇక్కడ తస్మాత్ ధ్యాన సాధనత్వ ఏవ ఇహంకార శబ్ద ఉపదేశ ఓం అనే శబ్దం అది శబ్దం ఓం అనే శబ్దం శబ్దం అంటే ఆల్ఫాబెటికల్ సౌండ్ అవ్వచ్చు అప్పుడు అది ఒక పద ఒక పదం అవ్వచ్చు ఒక భాష అవుతుంది లేదా శబ్దము అంటే ఇంటర్నేషనల్ సౌండ్ అవ్వచ్చు అంటే వర్ణాత్మకమైన శబ్దం కావచ్చు ఇప్పుడు భాషలో భాగం అవుతుంది లేదా శబ్ద శబ్దం కావచ్చు ధ్వని అది ధ్వని అంటే అది ఒక భాష కారలా అన్ని భాషల వాళ్ళకి కూడా సమానంగా వర్క్ చేసుకున్నారు మీరు ఎప్పుడైతే ఓంకారాన్ని ఉకింత ప్రేమతో శ్రద్ధతో మీరు ఉచ్చరిస్తారో దగ్గరగా కానీ మీ లోపల లోపలే కానీ లేక మానసికంగా కానీ వెంటనే మీ మనస్సు మనస్సు విలీనమైపోతుంది అది దాని యొక్క మహిమ మనం చాలా ముందుకు వెళ్ళాం నేను ఇంకా వెనకాలు కూర్చున్నా వేదోయమౌంటారా ఓకే కాబట్టి దీన్ని ధ్యానం కోసం విధించడమైనది వేదోయమ ఓంకారే ఓంకారమే వేదము వేద విజానాతి అనైన యద్వేదిత్యం తస్మాత్ వేద ఓంకారోంకారము వేదము అంటే అర్థం ఏమిటి అందాము వాచక అభిధానం ఇప్పుడు మీరు పరమాత్మను భేదబుద్ధితో నేను భక్తుడను పరమాత్మను ఉపాసిస్తున్నాను అని ఆ విధంగా మీరు స్వీకరించే సందర్భంలో ఈ ఓంకారము వాచకము అంటే అభిధానము అంటే డెసిగ్నేషన్ శబ్దము ఒక తత్వానికి ఎప్పుడు కూడా అభిధానం అవుతూ ఉంటుంది ఆ శబ్దాన్ని వినగానే ఆ శబ్దానికి శక్తి ఉంటుంది ఏమిటి ఆ శక్తి ఆ తత్వాన్ని మీ బుద్ధికి తీసుకొస్తుంది అంటే ఆ జ్ఞానం మీకు కలిగిట్లా చేస్తుంది దానికి ఆ శబ్దానికి శక్తి ఉంటుంది దానికే అభిధ అని పేరు అభిధ అనే శక్తి దానికి ఉంది ఎందుకంటే ఆ శబ్దాన్ని వినగానే మీకు ఆ విషయం మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది కాబట్టి దానికి అభిధ శక్తి కలదు అప్పుడు అటువంటి అర్థాన్ని అర్థజ్ఞానం కలిగించే శబ్దానికి అభిధానము పేరు అంటే పేరు అని అర్థం వాచక అభిధానము అలాగన్నమాట సో ఇది పరమాత్మకు వాచకము అభిధానము పాచకం అంటే పేరు ఇప్పుడు పేరు పెట్టుకుంటారు కదా ఆ పేరు కలగగానే ఆ మనిషి ఇప్పుడు లేచి నిలబడతాయి అలాగనమాట తేన అభిధాన యద్వేదిత్యం బ్రహ్మా ప్రకాశ్యమానం అభిధీయమానం వేద సాధక విజానా ఉపలభతే చాలా సింపుల్ వాక్యం అభిధానము అంటే డెజిగ్నేషన్ పేరు అనమాట సో ఆ పేరు పెట్టి పిలవగానే తేన అభిధాన విజానాతి ఉపలభతే అలా ఉంది మంత్రంలో ఉంది ఆ తేన విజానాతి తేన అంటే తేన అభిధానేనా ఆ పేరు పేరుచే ఆ పేరుని బట్టి పేరు ద్వారా సాధకుడు సాధకుడు అంటే ఉపాసన చేసి వాడు విజానాతి అంటే ఉపలభతే తెలుసుకుంటాడు ఆ పేరు పలకగానే వాడు తెలుసుకుంటాడు ఇతరులు పలికితే వీడికి వెంటనే తెలిసిపోతుంది లేదా వాడే పలుకుంటే వాడికి తెలుస్తుంది ఇదంతా కూడా తానే చెప్పుకోవడం సో ఇప్పుడు తాను ఈశ్వరుణ్ణి భావన చేయాలనుకోండి సంసార విషయాలని వీళ్ళు భావన చేయడం మానేసి ఈశ్వరుణ్ణి భావన చేయాలంటే ఏం చేయాలి ఓం అని అనుకోవాలి ఎవళ్ళ కోసం అనుకోవాలి తన కోసమే అనుకోవాలి ఎవడనుకోవాలి తనే అనుకోవాలి అదే తనే ఓం అనగానే తనకా పరమాత్మ మనస్సులో భావన వస్తుంది ఈయన ఏమంటారంటే చిత్తము ఈశ్వరాకారము అబుత చిత్తము ఆకారాన్ని పొందుతుంది ఇప్పుడు మీరు చిత్తంతో ఫోటో చూశారనుకోండి ఆ చిత్తము ఫోటో ఆకారాన్ని పొందుతుంది ఘతాన్ని చూస్తే ఘత ఆకారాన్ని పొందుతుంది సినిమాలు చూస్తే సినిమా ఆకారాన్ని పొందుతుంది దేన్ని చూస్తే ఆకారం వచ్చేస్తుంది చిత్తాన్ని ఆకారంతో పాటుగా వికారం కూడా వస్తుంది మీరు చూసిన దాన్ని బట్టి ఇప్పుడు మీరు ధనాన్ని చూశారనుకోండి చిత్తం ధనాకారం అయిపోతుంది అయిపోయి లోభం వికారం కూడా అయిపోతుంది ఉంటే రావచ్చు సందర్భాన్ని బట్టి కాబట్టి వెరాజ్ ఓం అనే ఆ ఓంకారాన్ని కనుక పట్టుకుంటే మనస్సు భగవద్కారం అయిపోతుంది భగవంతుని భగవద్ ఆకారం అంటే దానికి సగుణమే దానికి మళ్ళీ ఒక ఆకారం ఏమి ఒక రూపం చేతుల కాళ్ళు అలాగే ఉండదు ఇక్కడ ఉపనిషత్తుల్లో చేతుల కాళ్ళు అలాగే ఉండదు వచ్చే సగుణంగానే ఉంటుంది భగవద్ ఆకారం అంటే ఆకారము లేకుండగా సగుణ రూపంగా ఉండే ఆ భగవంతుని ఆకారాన్ని పొందుతుంది మనస్సు ట్ హ్యావ్ ఏ పర్టిక్యులర్ షేప్ అలా అయిపోతుంది మనస్సు తద్వారా మనస్సులో ఉండేటువంటి వికారాలు ఏమీ ఉండవుతాయి భగవద్కారం అయితే వికారం ఉండదు పైగా వికారాలు శాంతిస్తాయి క్రమంగా అభ్యాసం చేత ఇటువంటి వికారములను కలిగించేటువంటి వాసనలు కూడా శాంతిస్తాయి ఆ విధంగా అంతఃకరణం శుద్ధమైపోతుంది అంతఃకరణం శుద్ధం అవడమే ఎందుకంటే ఆత్మ అనే సూర్యుడు అక్కడ ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు ఆ ప్రకాశం ప్రకటమైపోతుంది మీరు కృతార్థులైపోతారు కాబట్టి ఓంకారమును ఆ విధంగా ధ్యానం చేసుకోవాలి ఏది మీరు తెలుసుకోవాలో అది ఏమన్నా చాలా తెలుస్తాం తెలుసుకుంటాం లోకంలో లోకంలో అనేకం తెలుసుకుంటాం ఫైనల్గా అవి ఏమీ ఉపయోగపడవు ఇప్పుడు చదువులో లోకల్లో మర్మము చదివితే తండ్రి అంటూ వెళ్ళాలంటే కాబట్టి బ్రహ్మ బ్రహ్మను తెలుసుకునుక బ్రహ్మ అంటే ఆత్మ సో ఆత్మరూపంగా ఆ పరమాత్మను పరబ్రహ్మను తెలుసుకునుక అదండి తెలియదగ్గది అది తెలియదగింది జీవితం ఎలా ఉంటుందంటే జీవితంలో విలువ వస్తాయి డిగ్రీలు వస్తాయి యూనివర్సిటీ డిగ్రీలు వస్తాయి భార్య వస్తుంది పిల్లలు వస్తారు డబ్బు వస్తుంది ఇల్లు వాకిలీ వస్తుంది సంతానము సంతానం యొక్క సమస్యలు అవన్నీ వస్తాయి అకాంప్లిష్మెంట్స్ వస్తాయి నేను ఇంత ఘనకాలం చేశాను ఇంత ఘనకార్యం చేశాను ఏవేమో పెద్ద పెద్ద రిచువల్స్ చేస్తారో అవన్నీ వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు దేశయాత్రలు విదేశ యాత్రలు అన్నీ మీరు చేస్తారో అన్నీ చేస్తారు ఇవన్నీ వస్తాయి వచ్చినవన్నీ పోతాయి వీడు ఒంటెత్తు రామలింగం వీడు ఉంటాడు వీడు వీడలా నిలబడి ఉంటాడు ప్రతివాడికే ఉంది విషయం వీడలా ఒంటరిగా నిలబడి ఉంటాడు చుట్టూ ఉన్న పోయినట్టే లెక్క అవి వీడిని టచ్ చేయం అప్పుడు వీడికి ఆత్మస్వరూపం కొంతైనా వీడికి అవగాహన ఉంటే వీడు బా బిజాత వీడు రక్షింపబడతాడు లేకపోతే ఖర్చు అయిపోతుంది డేంజర్ నచేది హావేదీ మహతి వినష్టి కాబట్టి ఇవన్నీ వచ్చినవన్నీ పోతాయి తెలుసుకున్నవన్నీ దాని పోతాయి ఏది మిగలదు ఆఖరికి ఆత్మస్వరూపము పూర్ణము అది బ్రహ్మ అని వీడు తెలుసుకోవడమే అవసరం అది వీడు తెలుసుకున్నాడా కృతార్థులు ఎలాగో తెలుసుకోవడం ఇదిగో ఓంకారం ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది లేదంటే సాధక ఉపలభతే తస్మాత్ వేదోయం ఇది బ్రాహ్మణ విదుహ తస్మాత్ అంటే అందువలన అందువలన అనగా ఎందువలన కింద కేకాకారుడు బ్రహ్మవేదన సాధనత్వాత్ పరమాత్మను మీరు తెలుసుకోవడానికి ఓంకారము ఈ ఓంకారం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ పనిలో పని ఇది చెప్పేస్తే మీకు కొంత ఐడియా ఉంటుంది పాతకాలం వాళ్ళకి తెలుసు కొత్త వాళ్ళు ఉన్నారు కదా మీకు ఓంకారం గురించి ఒక సమగ్రమైన విచారము ఉన్న పుస్తకం కావాలనుకుంటే పంచీకరణం అనే పుస్తకం ఉంటుంది అది పుట్టితే ఎందుకంటే పంచీకరణం శంకరాచార్యులు దానికి సురేశ్వరులు వార్తం ఈ పుస్తకం వార్తిక సమేతంగా పంచీకరణము అది ఓంకారానికి స్టాండర్డ్ టెక్స్ట్ అది మన పుస్తకం ఇంగ్లీష్లో వ్యాఖ్యానంతో సహా ఉన్నది పంచీకరణం వార్తకం వ్యాఖ్యానం వ్యాఖ్యానం కూడా మీరు స్వీకరించవచ్చు దాంట్లో రెండు చాప్టర్లు ఉన్నాయి ఓంకారం మొదటి చాప్టరు సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఓమ్ రెండవ చాప్టరు మెడిటేషన్ ఆన్ ఓమ్ ఈ పుస్తకం ఒకటి సంపాదించండి మీరు గారిని అడిగి సో అది ఒకటి దాన్ని ఓసారి చదివితే చదవచ్చు అది ఇట్ ఈజ్ A place where om ఎట్లేస్ వేర్ హోమ్ ఈజ్ వెల్ డిస్కస్ కాబట్టి ఈ ఓంకారము ద్వారా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియగలుగుతా ఇది మీరు ఓంకారం ద్వారా చేయగలుగుతారు కనుక ఈ ఓంకారమే వేదము వేదో ఏమిటి కానీ వేదం వల్లించిన వాడికి కూడా ఆ వేదం అంతా జారిపోతుంది అదేమిగలం అంతా జారిపోతుంది కంఠస్థం చేసి పెడతాడు అదంతా జరిగిపోతుంది ఓం మిగులుతుంది ఓము ఫాలోయింగ్ సైలెన్సు అదే మిగుతుంది కాబట్టి ఇదే వేదం అంటే ఇదే వేద అయ్యి ఈ సంగతి ఎవరికి తెలుస్తుంది ఓంకారమే వేదమండి తెలుసుకోదగిన పరమాత్మను ఓంకారం ద్వారానే తెలుసుకోగలుగుతారండి అని ఎవరికి తెలుస్తుందో వాళ్ళనే బ్రాహ్మణుడు అని అంటారు బ్రహ్మ ఓంకారము సాధనముగా చేసుకుని ఎవరైతే బ్రహ్మను తెలుసుకుంటారో అక్కడి నుంచి వచ్చింది బ్రాహ్మణ అనే పదము బ్రహ్మ నుండి వచ్చింది బ్రహ్మ బ్రహ్మ నుంచి బ్రాహ్మణ కాబట్టి ఆత్మస్వరూపము తెలిసిన జ్ఞానులు అనర్థం వారు ఈ విధంగా తెలుసుకుంటున్నారు విదు అంటే తెలుసుకుంటున్నారు తస్మాత్ బ్రాహ్మణానం అభిధానత్వేన సాధనత్వం అభిప్రేతము ఓంకారస్య కాబట్టి బ్రాహ్మణులకు ఓంకారము సాధనము అక్కడ ఉందలాగా బ్రాహ్మణ విధు అని ఉంది బ్రాహ్మణులకు ఓంకారము సాధనము బ్రాహ్మణులకు అంటే మీరు మీరు దాన్ని మామూలుగా క్షత్రియులు వైశ్యులు వీళ్ళ వాళ్ళకే అక్కర్లేరు మామూలుగా బ్రాహ్మణులకు మాత్రమే ఆయన ఆరాధుకోవద్దు పరమాత్మను ఆరాధించు వారలకు బ్రహ్మభక్తులు బ్రాహ్మణులు సో నిజానికి గీత పన్నెండో అధ్యాయంలో శంకరులు బ్రాహ్మణ శబ్ద నిర్వచనం ఇచ్చారు ఏమ కేన చిన్న భాష్యంలో ఉంది గీతా అధ్యాయం మన పుస్తకంలో ఉంది నేను దాంట్లో దీని అనువాదం అది దాని నెంబరు అంతా సిస్టమేటిక్గా ఇచ్చి ఉంది అక్కడ పన్నెండు అధ్యాయం ఆఖరులు మీరు ఇవాళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఏన కేనచి దాచ్ఛన్న ఏన కేనచి దాశిత ఎత్ర క్వచన షాయీచ తందేవా బ్రాహ్మణముదు దేవతలు ఇవాళ బ్రాహ్మణుడు అని అంట ఎవరు ఏదో ఒకటి మీద కప్పుకుంటాడు ఏదో ఒకటి తింటాడు ఎక్కడో చోట పడు ఉంటాడు అలా ఆత్మనిష్ఠుడే ఉంటాడు తండేవా బ్రాహ్మణం లేదు కాబట్టి అక్కడ బ్రాహ్మణ సిబ్దాన్ని ఆ విధంగా అర్థం చేసుకుంటాము కనుక ఈ బ్రాహ్మణులకు అంటే బ్రహ్మభక్తులు ఎవరైతే ఉన్నారో ఈశ్వర భక్తులు వాళ్ళకి ఈ ఓంకారము సాధనముగా చాలా ప్రియమైనది అభిప్రేతం అంటే అభిషితం వాళ్ళు దాన్ని సాధనంగా ఓంకారస్య సాధనత్వేనా అభిప్రేతం ఓంకారస్య సాధనత్వం అభిప్రేతం ఓంకారము సాధనము అని వారు దాన్ని స్వీకరిస్తారు దేనికి సాధనము బ్రహ్మ ప్రతిపత్తి అంటే బ్రహ్మను తెలియటయందు పరబ్రహ్మను తెలుసుకొనుట ఎందు పరబ్రహ్మను ఉపాసించుటయందు ఓంకారము సాధనము అని వారు తెలుసుకుంటారు ఏ రకంగా సాధనం ఉంటే అభిధానత్వేన సాధనత్వం ఓం అనగానే మనస్సులు మనస్సు భగవదాకారం అయిపోతుంది అదే అభిధానము ఉంటాయి కాబట్టి ఓంకారము ఈశ్వరుణ్ణి మనస్సులో ప్రతిష్ఠిస్తుంది అదే దానికి సాధనత్వం ఏం పోనీ ఓం అంటే కూడా ఈశ్వరుడే వస్తాడు మనస్సులోకి కృష్ణ అంటే కూడా వస్తాడు కాకుండా మీరు అలాగే దాన్ని డైవర్ట్ చేసేస్తే అలాగ మీరు నామరూపాల్లో పెట్టేస్తే చాలా నామరూపాలు వస్తాయి ఒకటి కాదు వన్ వన్ డజన్ వచ్చేవి ఇప్పుడు ఐదారు డజన్లు వచ్చాయి ఇంకా పెరుగుతున్నాయి కూడా నామరూపాలు హిందూ సమాజంలో ఏవేవో నామరూపాలు అలా పెరుగుతూనే ఉంటాయి కొత్త కొత్త నామరూపాలన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారు కొత్త కొత్తవేవో పట్టుకొస్తూ ఉంటారు సో ఈ మధ్యన ఎవరో ఒక ఆయన ఇది నుంచి ఉన్న నామే ఉన్ననామ రూపాలే కొంచెం దానికి బాగా ఎక్కువ ప్రాశ ప్రశస్తిని కల్పిస్తున్నాడు అదేమిటంటే నాగ నాగ పూజ నాగ సో ఆ దరిదాపులకు వెళ్తే పెద్ద పావు విగ్రహాలు పావు బొమ్మలన్నీ జడుచు లేక పావు చూస్తే కొంచెం జడ కొంచెం ఒక విజర్ వైవేస్తుంది పెర్థ పావు బొమ్మ ఉంటుంది అలాగే అది చూస్తే దానికి కొంత ప్రచారం ఆయన ఇంతకుముందు ఉన్నదే కానీ ఇంతకుముందు ఎక్కడో కార్నర్లో ఆ దేవాలయంలోనే ఎక్కడో కార్నర్లో ఉండేది ఇప్పుడు అలా కాదు దాన్ని బాగా ఎక్కడంటే ఇది చూశాను నాగదేవత టెంపుల్ చూశాను నేను అక్కడ అక్కడ చాలా నాగ ఆ టెంపుల్ చూడటమే కాదు ఒక ఆయన దాన్ని బాగా ప్రచారానికి తీసుకొస్తున్నాయి కాబట్టి నామరూపాల్లోకి మీరు వచ్చినట్లయితే చాలా ఉంటాయి అలాగా అవన్నీ కూడా మంచిదే కానీ ఇక్కడ మనం ఏమంటున్నామంటే నామరూపాలకు అతీతమైన ఆ పరమాత్మను తెలిపే సాధనము అంటే ఓ సో ఆ విధంగా దానికి సాధనత్వము అభిప్రేతము అక్కడ వాక్యం ఏంటంటే వేదోయం బ్రాహ్మణ విదు వేద అనేన యద్వేదితవ్యం అని ఉంది ఇది వేదము దీనిని బ్రాహ్మణులు తెలియదు ఏది మనం తెలుసుకోవాలో దానిని దీంతో తెలుసుకుంటారు అని దానికి వివరణ దాని గురించి చెప్తున్నాడు శంకరుడు అథవా అథవా అంటే ఇంతవరకు ఇచ్చిన వ్యాఖ్యానమే ఇంకో రకంగా కూడా మీరు చూడొచ్చు ఇటు అరౌండ్ దిశ ఉంది పెద్ద మార్పే ఉండదు వేదోయమిత్యాది అథవాద ఇది కొంత వైదిక మంత్రాన్ని బ్రాహ్మణాన్ని వ్యాఖ్యానం చేసే పద్ధతి అక్కడ విధి అయిపోయింది ఏమిటి విధి ఖం పురాణం ఖం ఖం బ్రహ్మ ఖం పురాణం అని విధి దాంట్లో వికల్పం ఏమిటి వికల్పం వాయు రం ఖం ఇతిహస్మాహ కౌరవ్యాయణి పుత్ర అది వికల్పం వికల్పం అంటే మీరు సగుణంగా కావాలన్నా ఓంకారాన్నే పట్టుకోండి నిర్గుణ పరబ్రహ్మలో ఐక్యం కావాలనుకున్నా మీకు ఓంకారమే ఉపాయము అది విధి అయిపోయింది దేనిని విధించారో దేన్ని విధించారు ఓంకారాన్ని విధించారుగా ఆ విధించిన దాన్ని స్థుతించాలి అదొక పద్ధతి విధించిన దానిని స్థుతిస్తే ఇది బాగుంది దీన్ని మనం తప్పనిసరిగా అనుసరించాలి అనే ఒక ప్రీతి కలుగుతుంది సాధకులు ఆ విధంగా స్థుతించే భాగానికి అర్థవాద అని పేరు ఇప్పుడు స్థుతిస్తున్నారు ఓంకారం యొక్క మహిమను స్థుతిస్తున్నారు ఏమని వేదోయం అని మొదలుపెట్టి స్థుతిస్తున్నారు కాబట్టి ఈ వేదోయం నుంచి మూడు వాక్యాలు ఉన్నాయి వేదోయం బ్రాహ్మణ విదుహు యదనేన వేదితవ్యం అంటే రెండే వాక్యాలు ఈ రెండు వాక్యాలు దాన్ని స్థుతిస్తున్నాయి కాబట్టి అర్థవాద అని మీరు తీసుకోవచ్చు కథం అది ఎట్లు ఎలాగ అర్థవాదెల్లా అయింది అంటే స్తుతి ఎలాగ స్తు ఓంకారణ ప్రతీకే విహి ఓంఖం బ్రహ్మేతి సామానాకరణ్యాత్ తుతి ఇదనీ వేద ఇది అర్థవాదన్నారు అది ఎలాగ చెప్పండి అంటే చూడండి అర్థవాద ఉండాలంటే ముందు విధి ఉండి అర్థవాద ఫాలో అవ్వాలి ముందు విధిని మీరు ఐడెంటిఫై చేసుకోండి ఎలాగా ఓంకారము విధించబడింది ఓంకారో విహిత ఎలాగ విహించారు ప్రతీకగా పరమాత్మకు ప్రతీకగా ఓంకారాన్ని విధించారు ఆ ప్రతీక ఎప్పుడూ కూడా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇంకోసారి చెప్పబుద్ధి వేస్తుంది ఈ నామరూపాలు మీరు ఏవైతే చూస్తున్నారో అవన్నీ కూడా పరమేశ్వరులకు ప్రతీక నేను అజాతశత్రు బ్రాహ్మణం చూస్తుంటే నాకేమనిపించిందంటే అజాతశత్రు బ్రాహ్మణం మనం చదవాలి అనిపించింది ఎందుకంటే లోకంలో ప్రతీకయే స పరమతత్వము అని భ్రమపడే సందర్భం ఉంటుంది ఇప్పుడు శివలింగం ఉన్నదనుకోండి శివలింగం అనేది అది పరమాత్మ కాదది పరమాత్మకు ప్రతీక విష్ణు సాలగ్రామ్యం అనేది పరమాత్మకు ప్రతీక ఒక రాముడి విగ్రహము కృష్ణుడి విగ్రహము ఇవన్నీ ప్రతీకలు దేవి విగ్రహం ప్రతీక అన్ని ప్రతీకలే మరి ఇవన్నీ దేనికి ప్రతీకలు పరమాత్మకి ప్రతీకలే కానీ మనం ఏమనుకుంటున్నాం ఈ ప్రతీకలే పరమసత్యాలుగా అనుకుంటున్నాం ఇప్పుడు దేవాలయము అని వాడు వర్ణిస్తాడు ఏమంటాడంటే ఇక్కడ శ్రీరాముడు కొలువై ఉన్నాడు బాగుంది శ్రీరాముడు ప్రతీక కాదు శ్రీరాముడు కొలువై ఉన్నాడు అక్కడ ఏమంటే ప్రతీకని తెలిసి అలా వ్యాఖ్యానిస్తే తప్పులేదు కానీ ప్రతీకని వీడికి తెలియదు అని స్పష్టమైపోయేట్లాగా వివరణ ఉంటుంది ఆ రాముడికి ఎదురుకుండగా కొద్ది దూరంలో హనుమంతుడు కొలువై ఉన్నాడు రాముడికి కుడివైపున ఎడమవైపున సీతాదేవి కొలువైలున్నది మనం కొంచెం అలాగే ఉత్తరానికి వెళ్ళినట్లయితే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడు దక్షిణానికి వెళ్తే గణపతి మహాశివుడు కొలువై ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు ఎంతమంది కొలువై ఉన్నారంటే ఓ డజను కొలువై ఉన్నారు ఈ డజను ఏమిటివి ఇవన్నీ ప్రతీకలే డజను ప్రతీకలు దేనికి ఒకే ప్రతీకలన్నీ ఒక్కదానికే ఉంటున్నాయి అది ఎవరది పరమాత్మ పరమాత్మకి నామము రూపము ఉండదు అది వ్యవస్థ ఈ వ్యవస్థని ఋషులు ఏర్పరిచిన ఈ వ్యవస్థని మనం దేవాలయ వ్యవస్థలో అంతర్భాగంగా నిలబెట్టుకోలేకపోయినాం ఈ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ వ్యవస్థ ఋషులు ఏర్పరిచిన ఈ ప్రతీకా అనే వ్యవస్థని మనం నిలబెట్టుకోలేకపోయాం నిలబెట్టుకోలేక మనం ఆఖరికి ఏ స్థితికి చేరుకున్నామంటే వీడు వడలు పెడతాడు పల్లెల్లో దేవుడి ముందు వడలు వడలు వడలు అంటే వడలా లేవో అప్పాలు అప్పాలు పెడతాడు పళ్ళలో ఒక్కొక్కటి ఎంత ఉంటుంది పళ్ళలో పెడతాడు పెట్టి నైవేద్యం పెట్టినప్పుడు దేవుడు ఆ పరదా వెనక నుంచి చెయ్యి లేకపోతే ఓ వడ తీసుకుంటాడు ఆయన లెవెల్కి వచ్చాడు దట్ ఈస్ వేర్ హీ అంజడంకిట్లా అంత దానివల్ల ఏమవుతుందంటే విరోధాలు వచ్చేస్తాయి కాంట్రడిక్షన్స్ వచ్చేస్తాయి ఈ కాంట్రడిక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ధర్మం వీక్ అవుతుంది సో ధర్మం వీక్ అయిందని మనకి తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు ధర్మాన్ని రక్షించాలి దాన్ని నిలబెట్టాలనేటువంటి ఎఫర్ట్ కూడా నడుస్తూ గుడ్ మీనింగ్ ఎఫర్ట్ ఇట్ హ్యాస్ సమ్ పాయింట్ ఇన్ ఇట్ దట్ ఓన్లీ షోస్ ధర్మం వీక్ అయిందని అయితే ఎందుకు వీక్ అయింది పై వాళ్ళ మూలంగా వీక్ అయిందని మనం అనుకుంటాం నేనంటాను పై వాళ్ళ మూలంగా వీక్ అవుతాయా వీక్ అయితే వస్తారు అంచేత ఇది విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుగా ఉంటుంది పై మూలంగా వీక్ అయిందని మనం ఉంటాం వీక్ అయింది కాబట్టి పై మేము వచ్చామని వాడు అంటూ ఈ వెటర్ ఇంట్లో పడిపోతుంది అసలు సమస్య పరిష్కారం కాదు అలా ఉండిపోతుంది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతీక ఇవన్నీ ప్రతీకలే ఈ ప్రతీకలు చాలనంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రతీకనిస్తున్నారు ఇది శబ్ద ప్రతీక ఇది మట్టితోటో రాతుతోటో సిమెంటుతోటో చేసే ప్రతీక కాదు ఇది శబ్ద ప్రతీక వెరీ సింపుల్ ఇప్పుడు మట్టితోటో రాయితుతోటో చేసిన ప్రతీక అంటే దాన్ని సంపాదించాలి భద్రపరచాలి యాభై లక్షల తొంభై నియమాలు నియమాలు ఉన్నాయో ఉల్లంఘించామో అని మళ్ళీ భయం దెంగా ఇవన్నీ వస్తాయి ప్రతీక మీ కంఠంలోనే ఉంటుంది మీరు పైకి కూడా అనక్కర్లా ఎక్కడ బస్సులో కూర్చున్నా మీ ప్రతీక మీ దగ్గరే ఉంటుంది మంచం మీద మీ ప్రతీక మీతోటే ఉంటుంది ఇట్ ఈజ్ విత్ యూ అండ్ యూ కెన్ రిసైట్ ఇట్ ఎనీ టైం ఎంత బాగుంది ఈ ప్రతీక ఏమిటండి ఆ ప్రతీక ఆ విధంగా దాన్ని విధించారు అలా విధించారని మీరు ఎందుకు చెప్పగలరు అంటే ఓం ఖం బ్రహ్మ అని మూడు ఏకవిభక్తికములు సమానాధికరంగా ఏం చేశారక్కడ ఖం బ్రహ్మ ఏదైతే ఆ హృదయాకాశ చిదాకాశ రూపమైన పరబ్రహ్మ ఆ పురాణము దేశకాలములకు అతీతమైన చిదాకాశ రూపమైన పరబ్రహ్మ గలదో అది ఓంకారమే శివుడు ఎవడైతే కలడో పరమాత్మ అది ఈ లింగమే అన్నట్టుగా సో ఆ విధంగా సామానాభికరణ్యాన్ని బట్టి ఓంకారాన్ని ఖం బ్రహ్మ అంటే పరమాత్మ ఆకాశము వంటి చిదాకాశస్వరూపుడైన పరమాత్మకు ఓంకారము ప్రతీక అని విధించారు విధించడం అయిన తర్వాత దాన్ని స్ఫుతించాలి యద్విధీయతే తత్తు స్తూయతే అనే ఒక న్యాయం దేనిని విధిస్తారో దాన్ని స్థుతిస్తారు ఎలాగంటే నువ్వు బాగా కష్టముడు చదువుకోరానన్నా చదువుకున్నట్లయితే మంచి ఉద్యోగం వస్తుంది అని స్థుతించారా అలా విధించిన దాన్ని స్థుతిస్తారు ఇప్పుడు స్థుతిస్తున్నారు తర్శ స్థుతి ఇదాని ఇప్పుడు దాన్ని స్థుతిస్తున్నారు అదే అర్థవాదనమాట స్థుతి అంటే అర్థవాదం సో ఆ స్థుతి చేయబడుతోంది ఇప్పుడు సో ఆ స్థుతి వాక్యమే అయం వేదు ఎం బ్రాహ్మణ విధువాదంతా స్థుతి వాక్యం ఉన్నది ఒక చిన్న మంత్రం దాంట్లోనే స్థుతి వాక్యం ఏమిటి స్థుతి వేదత్వేన ఏమండి ఓంకారం అంటే పిసలంతుంది ఓం అనేస్తే అది దానికి ఏమిటి విలువ ఆ సౌండ్కి అని మీరు అలాగనుకుంటండి అదే వేదం ఇంకా అంతకంట గొప్ప స్థుతి ఉన్నది ఓంకారమే వేదమే అని స్ఫుతించాడు అది వివరిస్తున్న నాకు ఆ స్ఫుతిని సర్వోహ్యయం వేద ఓంకార ఏవా అవునండి మీకు ఈ సంగతి తెలుసు ఇదంతా ఓంకారమే అయం హీ అయం వేద సర్వ అంటే నాలుగు వేదాలుగా విడిపోయింది ఒకే వేదం అదంతా కూడా ఇంకేం మిగల్సొద్దు అంత వేద ఓంకారం అంత గొప్పది bhinna ఎందుకంటే ఏతత్ ప్రభవ ఏతాత్మక సర్వ విగ్యజుస్సామాదిభేదిన్నష ఓంకారేదమంతా కూడా ఋక్కులు యజుస్సులు సామ అథర్మణ వేదం ఈ రకంగా విడిపోయి అనేక విభాగాలుగా ఉన్నది ఇన్ని భేదములతోటి ఉన్న ఈ వేదమంతా కూడా సర్వ ఏతత్ ప్రభావ ఈ ఓంకారం నుంచే పుట్టింది అంతేకాదు ఉన్న పుట్టడం ఇప్పుడు వేదం వేరే ఉందా అంటే వేరే ఏమీ లేదు ఓంకార రూపంగానే ఉన్నది వేదము యొక్క ఆత్మ ఓంకారమే దీనిని స్వామి వివేకానంద చాలా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన ఆయన ఏమన్నారంటే ఓంకారము కంఠంలో పుడుతుంది సకర్ ఆ కదండి ఆ అంటే ఇక్కడ పుడుతుంది కంఠంలో పుడుతుంది ఓం ఇక్కడ పుట్టి ఇక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ ఎండ్ అవుతుంది ఓం ఇక్కడ పుట్టి ఇక్కడ ఎండ్ అవుతుంది ముక్కును కూడా కలుపుకుంటుంది ఎండ అవడంలో ముక్కు కూడా కలుపుతుంది నాసిక మకారంగా అనునాసిక ముక్కుతో సహా ఇక్కడ ఎండ అవుతుంది ఈ మధ్యలో ఆ ఊ ఏం చేస్తుందంటే ఒక గోటికాయ ఇక్కడ పెట్టి ఫిజికల్గా కదండి అలాగే చే ఎందుకంటే కొంతమంది శివలంగా ఎక్కడ పెట్టి ఇలాగే వామిట్ చేయడం ఇలాంటి పిచ్చి అలాగే ఏం కాదు అది తలుచుకుంటే అబోహ్ వీళ్ళు హిందూ ధర్మానికి చాలా పెద్ద డిస్టర్వీస్ చేస్తున్నారండి అని అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది మేబీ ఐ హ్యావ్ టు ఎగ్జామ్ మై హెడ్ ఐ గౌంట్ నో ఎనీవే ఒక కోటికా ఇమాజిన్ చేయండి అది ఇక్కడ పెట్టి ఇట్ రోల్స్ ఫార్ములర్ అలాగా క్యూబ్ లాగా అది ముందుకు రోల్ అయిపోతుంది అదే ఈ ఆ బూటికాయ రోల్ అయిన ఫీలింగే వచ్చేస్తుంది నాకు నేను అనుకుంటే మరి నాకు వచ్చేస్తుంది మీకు వస్తుంది మీరు ట్రై చేస్తుంది ఓ ఓహా ఆ గూటికాయ ఎలా రోల్ అయ్యి ఆ తర్వాత మీసేస్తుంది ఆ ఊంకారం అలా రాదు ఓమ్మనకూడదు పోయిందా అన్నట్టుగా పెదవులకి దంతం కదిలి తగిలిందంటే ఇంగిలి అయిపోతుంది ఓ మధార్టీ పోయిందంటే ఇంకా అది ఓంకారం కాదు అది అలా కాదు అలా కాదు ఓ న్యూసెస్ అయితే మొత్తం ఆపరేటర్స్ స్పీచ్ ఆపరేటర్స్ ఎంత ఉందో అంతా కవర్ అయిపోయింది ఇంకేం మిగలేదు కంఠం అప్పర్ తాలు లోవర్ తాలు పెదములు దంతములు ఇంకా అంత కవర్ అవుతుంది కొండరాలుకతో సహా ఎవ్రీథింగ్ ఈజ్ కవర్ ముక్క ఎలాగో కవర్ అవుతుంది ఓ ఆల్ స్పీచ్ ఇస్ ఇన్క్లూడెడ్ ఇన్ హోమ్ వేదం అంటే స్పీచే కదండి ఆల్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ హోమ్ ఇదే తేడా ఉపనిషత్తులకి నామరూపాత్మకమైన వ్యవస్థకి ఇదే తేడా ఒక ఘన గురించి చెప్తున్నాడే యూట్యూబ్లో చూశాను నేను చూసి మంచి వర్క్ చేశాడీనా అని అనుకున్న క్యాల్కులేషన్స్ అన్ని యజుర్వేదంలో ఎనభై పన్నాలు ఉన్నాయి ఘన ఎనభై రెండు ఉండదు నలభై నాలుగుతే ఉంటుంది నలభై పన్నాలు పన్నం అంటే చాప్టర్ నలభై నాలుగు ఇకే నలభై ఒక్కొక్క పన్నంలో ఎన్ని అనువాకాలు ఉంటాయి అనువాకం అంటే పారాగ్రాఫ్లు చిన్న పెద్ద పారాగ్రాఫ్లో సెంటెన్సెస్ సెంటెన్సెస్లో పదములు ఉంటాయిగా ఘనంటే పదం దగ్గరకు వస్తారు ఎన్ని పదాలు ఉంటాయి లెక్క వేయండి గీతా భగవద్గీత పుస్తకం ఈ అధ్యాయంలో మూడు వేల అని రాసి పెడతారు చూడండి ఒకసారి గీతా అలాగే వేదానికి కూడా ఈ చాప్టర్లో ఇన్ని పదాలు ఈ ఛాప్టర్లో ఇన్ని పదాలు రాసి పెట్టారు పెడితే నలభై నాలుగు పన్నాలలోనూ సుమారు పది లక్షల పదములు వచ్చినవి ఈ పది లక్షల పదముని ఘన చెప్తారు ఘనలో ఒక్కొక్క పదం పదమూడు సార్లు ఉచ్చరింపబోతుంది గణానా ఇంట్లో త్వా గణాన గణాన ఇంట్లో గణపతిని గణపతిని త్వ గణాన గణానా ఇంట్లో గణపతిని పదమూ పదమూడు మొత్తం ఎన్నికలు పదమూడో లేకపోతే ఏడు సార్లు ఎంతో వచ్చింది పదమూడు అనుకున్నాను సో పదమూడు కాలేదు ఏడో ఆరో అయింది ఒక్కొక్క పదం ఏమండి ఇప్పుడు పది లక్షల పదాలు ఏడు పెట్టి ఈయన డెబ్బై లక్షల పదాలు చెప్తాడు ఈ ఘనపాటి గారు అని ఆయన డెమోన్స్ట్రేట్ చేశారు కానీ అంత కష్టపడ్డాడు ఆయన ఒక్కొక్క పండాన్ని ఆయన జీవిత కాలంలో ఎన్నిసార్లు ఘన చెప్పుకుంటారు ఎప్పటి నుంచో ఒక్కొక్క పన్నాన్ని జీవిత కాలంలో పాతికసార్లు ఘన చెప్పుంటే ఆ డెబ్బై లక్షల్ని పాతికి చుట్టూ అన్ని పదములను ఈయన వచ్చేది అలాగా ఆయన యూట్యూబ్లో అలాగా లెక్క వేసి ఇక్కడ మనమేమంటున్నాం ఎగ్జాక్ట్లీ రివర్స్ మీరు గమనించారా నేను చెప్పిన స్టోరీ ఎంతను అక్కడ అలా రామరూపాలన్నీ పెంచేసుకుంటూ వెళ్ళిపోయి ఇన్ని పదాలు ఆయన్ని చెప్తున్నారు చూడండి ఒక్క మనిషి ఇన్ని పదాలు చెప్తున్నారంటే ఎంత తపస్సు కింద చేస్తున్నారు ట్రూ దట్ ఈజ్ ఆల్ ట్రూ కానీ ఆయన కనుక ఆ పదాలన్నింటినీ ఓంకారంలో విలీనం చేసి ఓంకారంతో పరమాత్మను తెలుసుకోకపోతే ఆయన కూడా మళ్ళీ జన్మెత్తాలి మళ్ళీ కష్టాలు సుఖాలు ఆయనకి తప్ప మళ్ళీ సంసారంలో పడిపోవాలి ఆయన కూడా అది ఓంకారం